సామాజిక అభివృద్ధి రంగం సోషల్ డెవలప్మెంట్ సెక్టర్ లో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది గత పన్నెండు సంవత్సరాలుగా సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ లో విశేష కృషి చేస్తున్నారు ప్రస్తుతం అనురాధ ఒడిశా కోరాపూర్ లో నివాసం ఉంటున్నారు అనురాధ నక్సల్ ఉద్యమంపై పిహెచ్ డి చేసిన తొలి మహిళ అంతేకాకుండా ట్రైనింగ్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు ఈ రోజు అనురాధ స్కూల్ రేడియో వేదికగా తన జీవితానుభవాలను సోషల్ ఆడిట్ లో తనకు ఎదురైన అనుభవాలను మనందరితో పంచుకోబోతున్నారు స్వాగతం అనురాధ హలో ఇప్పుడు నాకు దీనికి ఇన్వైట్ చేసే చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ హోప్ కి మనం అందరం వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఇప్పుడు ఈ జీవితాంత ప్రాసెస్ లోనా మనకి ఇప్పుడు ఇది నేర్చుకున్నావు ఇప్పుడు నేర్చుకోవడం ఓవర్ అయిపోయింది అని ఏమీ లేదు ఏమంటే నేను ఇరవై ఒక సంవత్సరం వన్ ఇయర్స్ అప్పుడు నేను ఒక కలిసాను పాల్ శిరోమణి అని ఎవరైతే ఇండియన్ సొసైటీ ఫర్ అప్లైడ్ బిహేవియల్ సైన్సెస్ ఫౌండర్ మెంబర్ తను ఎప్పుడు నేర్చుకోనాడికి ఏమీ టైం లేదు ఎప్పుడైనా నేర్చుకోవాలా అందరూ అంటే మనం చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ తోటి కాబట్టి మన ఫ్యామిలీ నుంచి స్కూల్ నుంచి మనం వెళ్ళిన రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మందిరం అయినా మస్జిద్ అయినా మాస్క్ అయినా చుట్టుపక్కల నుంచి మనం నేర్చుకునే ఫుల్ మనకి ఎన్వాన్మెంట్ స్కోప్ అని అన్నారు సో నేను అప్పుడు ఆలోచించాను తిను ఏంటి సొంతంగా చేస్తున్నారా లేదా మనకి చాలా ఇంపార్టెంట్ కి మనం చాలా పెద్ద పెద్ద భాషలు ఇస్తాం చాలా పెద్ద స్పీచ్లు ఇస్తాం కానీ సొంత లైఫ్ లో అంత ఇంప్లిమెంట్ చేసుకోవాలని అది చాలా ఇంపార్టెంట్ తెలిసింది కొంతమందికి మన ఇన్స్పిరేషన్స్ అవుతారు మనకి ముందుకి లైఫ్ లో ముందుకు వెళ్ళడాడికి వెంట్ చేయనడానికి మన సొంత వాల్యూస్ సొంత ప్రిన్సిపల్స్ కి స్ట్రాంగ్ చేయడానికి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు సో హీఈ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అతను తొంభై సంవత్సరాల్లో పిహెచ్డి కంప్లీట్ చేశాడు అలాంటి వాళ్ళకి చూస్తే అలాంటి వాళ్ళతో పనిచేసే నేను చాలా ట్రైనింగ్స్ తనతో చేశాను ఒడిశాలో కాబట్టి ఒడిసా పై లో పై స్టేట్స్ లో కూడా సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కి మనకి అందరికీ అలాంటి ఇన్స్పిరేషన్స్ కావాలా ఇప్పుడు పర్టికులర్ గా మన స్కూల్ లో చిల్డ్రన్ కి చూసేవంటే ఐడియల్స్ ఎవరు లేరు ఐడియల్స్ ఎవరైతే ఐడియల్స్ అంటే ఏంటి అంటున్నావో మనం అది మనం సొంత లైఫ్ లో కూడా చేస్తున్నాం సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది చాలా మనకి హెల్ప్ చేస్తుంది సొంతంగా స్ట్రాంగ్ చేయడానికి సొంతంగా లైఫ్ లో ముందుకు వెళ్ళినడానికి ఇప్పుడు ఏ కష్టాలు వచ్చినా మనకేమంత అంత కష్టం అనిపించదు అంటే ఎవ్రీథింగ్ విల్ గో అవే మన ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్ కావు మన హ్యాపీనెస్ కూడా పర్మనెంట్ కావు సో నేను అతని దగ్గర నుంచి చాలా యంగ్ ఏజ్ లో నేర్చుకున్నాను అది ఇప్పుడుకొచ్చి మేబీ ట్రై చేస్తాం చాలా బాగుంది నేర్చుకోవడానికి అని వయసు లేదు వయసు నిమిత్తం మాత్రం నేర్చుకోవడం అనేది నిరంతరం కొనసాగుతుంది ఒక మంచి అంశాన్ని చెప్పారు మంచి విషయాన్ని సో పిల్లలు కూడా యూత్ వాళ్ళ పేరెంట్స్ కూడా వింటూ మన సంభాషణని ఏ వయసులో అన్నా మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు సో అసలు మీ బాల్యం గురించి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు సార్ చెప్పండి అనురాధ మీరేం చదివారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే నేను పుట్టేది భువనేశ్వర్లోనా భువనేశ్వర్ ఒడిస్సా స్టేట్ భువనేశ్వర్లో పుట్టేను నేను అప్పుడు లైఫ్ చైల్డ్హుడ్ బాల్యం కాలం అంటే చాలా నేను అందరు చాలా పెంకి చాలా జిద్ది చాలా స్టబ్ అన్నాననేవారు నాకు అంటే ఇవి వాటి వినదు అంత సొంతంగా ఏది అదే చేస్తుంది అండ్ నాకు నేను చెప్పాలంటే నాకు రాయడం అంటే చాలా చికాకు అంటే హ్యాండ్ రైటింగ్ నేను ఎప్పుడూ పేపర్ పెన్ చూశానంటే చాలా చికాకు అన్నీ నేను కంటి కంఠస్థ పెట్టి చెప్తాను అని అందరికీ టీచర్స్ కూడా అనేదాన్ని సో అది దాని గురించి చాలా టీచర్స్కి మేబీ ఏమో నా తల్లితండ్రి మంచి పొజిషన్లో ఉండేవారు తండ్రి ఆఫీసర్ అని నాకేం అనేవారు కదా స్కూల్లో మీకు అందరు తెలుసు కదా కానీ మంచి పొజిషన్స్ నుంచి పిల్లలు చదివితే వాళ్ళకంతేమి ప్రాబ్లమ్స్ అవ్వవు మేబీ గాడ్స్ గ్రేస్ నాకు అవంతా దొరికాయి బట్ ఐ వాస్ వెరీ ఒబిడియంట్ నేను ఎప్పుడు అనేదానికి నాకేమివ్వకండి రాయనాడికి ఏమి ఇవ్వకండి ఐ షుడ్ నాట్ రైట్ ఎనిథింగ్ సో ఆల్వేస్ నాకు ఏంటో చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో ఇట్ భగవంతుడు ఆశీర్వాదం అయినచ్చుకి ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ నేను ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనికే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అంటే ఇవ్వడు ఏంటవుతుంది అక్కడేంటోతుంది ఇక్కడెందుకు ఎలాగుంది ఎందుకు ముసిటెత్తుకుంటున్నారు మనుషులు ఎందుకు ఇంట్లో పనిచేస్తున్నాయి అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా అందం లక్షల మధ్య నుండి అది చర్చించ స్టోరీస్ మహాత్మా గాంధీ అని అందరు వెరేద్దాం నేను అప్పుడు ఆలోచించేదానికి మహాత్మా గాంధీ గా అన్నారు మనం సొంత పని సొంతం మన ఇంట్లో ఎందుకు పని వాళ్ళు ఉండాలి సో ఇవన్నీ చాలా చిన్నప్పటి నుంచే నాకు క్వశ్చన్స్ చాలా అయ్యాయి అంటే మేము ఐదుగురు అందం లక్షలలో నేను చిన్న కానీ అందరు అనే వరకు ఇది పిచ్చిదాయి ఇది ఏంటో ఏంటో మాట్లాడుతుంది ఇప్పుడు కొంచెం అంటారు ఐఎమ్ వెరీ క్రేజీ అని కానీ నాకు ఈ క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని యూస్ టు బి సమ్ చర్నింగ్ ఇన్సైడ్ మీ సో నాకెప్పుడు ఎవరితో మాట్లాడడం పైను చూడండి గాస్ ఇప్ కెళ్లడం యూనో మీటింగ్ జస్ట్ లైక్ డాన్స్ పార్టీస్ కెళ్లడం ఇవన్నీ నాకు ఎప్పుడు నచ్చారు ఐ ఆల్వేస్ యూస్ టు గో ఫర్ యునో సోషల్ సర్వీస్ అక్కడ ఏదో క్లీనింగ్ ఉందా అక్కడికి ఏదో బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి బట్టలు కుట్టడం కొంచెమైనా హెల్ప్ చేయవాలి పిల్లలకి అని ఇష్ బి లాడ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నేను చేసేదాన్ని కొంతమంది ప్రేస్ట్కి వస్తే సారు కానీ చాలామంది నాకు అపోజి చేసేవారు సో బట్ ఐ వాజ్ డిసైడెడ్కి నేను నేను అప్పుడు ఆలోచించారు నాకు ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో నేను దే పని చేస్తే హ్యాపీగా ఉంటాను సరదాగా ఉంటాను ఆ పనే చేస్తాను నేను ఇట్స్ ఇంపార్టెంట్కి మీను కానీ సొంతంగా ఒక పని డిసైడ్ చేసుకున్నారు అంటే దాని మీద మీకు రిగ్రెట్ ఉండదు బాధ పడదానికి అంటే మీరు సొంత డిసిషన్ అది సో టిల్ ఫిఫ్టీన్ ఇది కంటిన్యూ అయింది నాకు ఐ యుష్ డూ ఆల్ దిస్ వర్క్ అండ్ అఫ్ కోర్స్ లక్ డబల్ ప్రమోషన్ రెండు సార్లు వచ్చింది అండ్ ఐ వాస్ అ గుడ్ స్టూడెంట్ ఎప్పుడు మమ్మీ అనేదాకి పొజిషన్ వస్తుందా లేదా స్కూల్లో అనేది లేకపోతే చూడు నీ పని అఫ్ కోర్స్ పొజిషన్స్ వచ్చేవి అవి డిఫరెంట్ థింగ్ కానీ మనం చుట్టుపక్కల ఏంటి చదకాల పిల్లలు అవన్నీ ఆలోచించాలా చూడాలా అండ్ దూ అబ్జార్వ్ సో పిల్లలు నాకు అనిపిస్తుంది అంటే ఐ మే బి రాంగ్ బట్ నా ఒబ్జర్వేషన్ ఏంటంటే ఎప్పుడూ టీవీగా మొబైల్ గా కాకుండా యూ షుడ్ లర్న్ ఫ్రం యువర్ అట్మాస్ఫియర్ సో వర్ల్డ్ ఈ ఓపెన్ ఫుల్ ఐ ఈస్ దిట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వర్క్ ఐ లెన్ లాడ్ ఆఫ్ అక్కడికి తిరడాడికి నేను సైడ్ సీట్ లోనే కూర్చుండేదాన్ని బండిలోన ట్రైన్ లో వెళ్ళ విండో పక్కన సీటే కావాలి నాకు ఏమంటే ఐ యూస్ టు సీ ద విలేజెస్ అండ్ ఐ యుష్ థిం కి అక్కడ కరెంట్ ఉందా లేదా కూల్ ఉందా లేదా అక్కడ తిండికి దొరుకుతుందా లేదా అక్కడ రోడ్ ఉందా లేదా Imagine people, students, uh, children, when they come in 8-9 years, they react to these questions. So you can imagine that situation. In many years, my mom is not going to be able to do it. Sit at home, wasting time and asking questions. If anyone wants to know, they will be able to know them. They will be able to know their family. They will be able to know what they want. They will be able to enroll. They will be able to do it. So, you know, it used to be very funny. It used to be like, you know, I'm mad or... Something. But I had a lot of interest in anything. And I used to write a diary. I was doing this. I was doing this. You can just uh, think about that. So around 15-16, this used to be my uh, daily routine along with you know, going for social service. I was doing a lot of things. I was doing a lot of things. I was doing a lot of things. Even me. I was asking for questions. My question is, what do I do? I have to ask for questions. అంటే నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగిద్దాను కదా సో ఎవ్రీబడి యూస్ టు థింక్ ఐదర్ ఐమ్ మ్యాడ్ ఆర్ ఐమ్ సెల్లీ ఏనా ఆర్ ఐఎమ్ షోయి సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ జనరల్ ఓకే సో ఐ యూస్ టు ఐ వాస్ థింగ్ ఇస్ వెరీ జనరల్ నేను నేను ఎందుకు అడగకూడదు క్వశ్చన్ నాకు కూడా హక్కు కదా యా జెన్విన్ అండ్ జనరల్ ఐట్స్ వెరీ ప్రాక్టికల్ అని అనిపించింది అదే నేను అంటున్నాను ఏంటంటే మనకి మనం మనసులో అలాగే కానీ క్వశ్చన్స్ వచ్చాయను కానీ ఇలా క్వశ్చన్స్ వచ్చాయంటే ఇది మంచిది మనకి అంటే ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్ అంటే నాకు అనిపిస్తుంది క్వశ్చన్స్ అడిగితే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి చిన్నప్పటి నుండి ఇలా అన్నిటిని అబ్జర్వ్ చేయడం అన్నిటి నుంచి నేర్చుకోవడం తరచి చూడడం తర్వాత ప్రశ్నించడం ఈ ప్రశ్నించడం అనేది నేర్చుకునే ప్రక్రియలో చాలా ప్రధానమైంది కదా ప్రశ్నించడం అనేది మార్పుకు కానీ నేర్చుకోవడానికి కానీ బీజం ప్రశ్న నుంచే మొదలవుతుంది ప్రశ్న వేయడం దగ్గర నుండే సో ఆ ప్రశ్నలు కంటిన్యూ అవుతుందా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది చాలా కంటిన్యూ అవుతుంది అందు గురించే నేను చాలా జాబులు విడిచిపెట్టాను గానీ నాకు రిగ్రెట్ లేదు అంటే నేను బాధపడలేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు ఏది కరెక్ట్ అనిపించింది అది చేసాను ఇప్పుడు మనం ప్రశ్నించపోతే మార్పు రాదు అంటే చూడండి ఇట్ డిపెండ్స్ అంటే చాలా మీ లైఫ్ స్టైల్ మీ వాల్యూస్ మీద చాలా డిపెండ్ అవుతాయి సో నేను అస్సాం డైరెక్టర్ గా అక్కడ చాలా డబ్బులు దొరుకుతుండే సాలరీ వైజ్ చూసారంటే ఐ జస్ట్ సింప్లీ ఓవర్ నైట్ నేను డిసైడ్ చేశాను రిజైన్ చేసేసాను అందుకే నేను అనేదానికి నా నీడ్స్ చాలా లిమిటెడ్ ఎవరికైతే నీడ్స్ ఎక్కువ వాళ్ళకి డబ్బులు కావాలా ఆళ్ళు కాంప్రమైజ్ చేస్తారు నేను కాంప్రమైజ్ మన జీవన శైలి అనేది మన నీడ్స్ ఏంటో మన నీడ్స్ కి ఎంత సంపాదించాలో అంతే సంపాదించుకోవడం మన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి దాంతోపాటు కొంచెం భద్రత జీవితానికి ఒక భద్రత అవసరం కాబట్టి అంత కొంచెం డబ్బు ఉంచుకోవడం అంతే అంతకు మించి లగ్జరీస్ అవి అనేది అక్కర్లేదు అదే అదే ఇప్పుడు చూడండి మనకి ఎన్ని రోజులైన లాక్ డౌన్ మనకి అంటే ఫస్ట్ టైమ్ లో మనం ఆలోచిస్తున్నాం కి ఎసెన్షియల్ ఏంటి నాన్ ఎసెన్షియల్ ఏంటి చూడండి మన కాన్స్టిట్యూషన్ కూడా సంవిధానం కూడా అదే చెప్తుంది కదా ఫుడ్ క్లాదింగ్ షెల్టర్ అయితే చాలు మనం ఒక అంశం పైన మాట్లాడుకోవాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలా మనకి క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కావాలా కదా అవును క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో మనకి విలాసాలు అక్కర్లేదు మన నీడ్స్ ఫుల్ఫిల్ అవుతూ మనం సాటిస్ఫై అయితే చాలు క్వాంటిటీకి మనం వెళ్తున్నప్పుడు మన నీడ్స్ గ్రీడ్ గా మారినప్పుడు మన గ్రీడ్ గా మారినప్పుడు మనకి ఎన్వైరమెంట్ మీదే మనం ప్రెషర్ ఇస్తాం ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు మనకి అది బయాలజికల్ ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు మన సోషల్ ఎన్వరాన్మెంట్ అవ్వచ్చు ఎనీకైండ్ ఆఫ్ ఎన్వరాన్మెంట్ జియోగ్రఫికల్ ఎన్వైరాన్మెంట్ అవ్వచ్చు అది ఇంపార్టెంట్ కదా సపోజ్ మనకి ఏవైనా ఎక్కువ కావాలంటే వస్తువులు కావాలా నాకు ఇది అది కావాలంటే మన అందరితోటి పోటలే పడాలా మన చాలా దగ్గర మనకి నచ్చపోయిన పని కూడా మనం చేయాలా ఏమంటే మనకు కావాలా వస్తువు నేను మూడు రకాలు వేస్ తో డీల్ చేస్తాను ఇది ఫస్ట్ వే ఏంటంటే పీపుల్కి మనం సమ్థింగ్స్ మనకి చాలా కావాలి ఇది ఇస్ నెసెసిటీ అది అవ్వకపోతే జరగదు సెకండ్ థింగ్ అయితే కొన్ని వస్తువులు మనకి మేనేజ్ చేయగలం అంటే కొన్ని వస్తువులు లేకుండా అంటే సపోజ్ నాకు ఇరవై కావాలా మంత్లీగా ఎక్స్పెండిచర్కి అంటే నాకు మంత్లీ ఖర్చు ఒక ఇరవై వేలు నేను మేనేజ్ చేయగలి పదివేలు వచ్చినా నేను మేనేజ్ చేయగలను అది కొన్ని వస్తువుల్లో మనం అది మేనేజ్ చేయాలి కొన్ని వస్తువుల్లో కానీ మీరు లేదు మీది సొంతంగా అంటే అన్ని తప్పు పనులు చేసి డబ్బులు ఆర్జించుకోవడం అది అచ్చ అస్సలు కుదరదు నాకు అంటే నాది అది రూలే కాదు సో నేను మూడు వేస్లో అంటాను కొన్ని అసెన్షియల్ కావాలా కొన్ని మేనేజ్ అవ్వగలను కొన్ని కంప్లీట్లీ నో సో మీ జీవన విధానంలో భాగం కేవలం మన నీడ్స్ ఏంటి మనం ఏది ఉన్నా లేకున్నా ఎలా మేనేజ్ చేసుకోవాలి దాంతోపాటుగా మనం ఇవి వద్దు అనుకుంటే అది వద్దు అనమాట దానికి మన మన ప్రయారిటీ కాదు అది కనుక మనకి అక్కర్లేదు అది కదా అవును హా ఏమంటే నేను చూడండి నేను చెప్పాను ముందునే బాల్యకాలంలో నా నా లైఫ్ అలాగే జరిగిందో ఐదుగురు అందం లక్షలు మేము నేను ఎప్పుడు ఆలోచిస్తాను సోఫా పర్పస్ ఏంటి కూర్చోవడం కదా ఒక ఇంట్లో సోఫా ఉందంటే మనం కూర్చోవాలి అది ఐదు వేల రూపాయల సోఫా అవ్వచ్చు ఐదు లక్షల రూపాయల సోఫా అవ్వచ్చు కానీ పర్పస్ మనకేంటి కూర్చోవడమే కదా సో మా నాన్నం లక్షల దగ్గర చూస్తే వాళ్ళ దగ్గర ఐదు లక్షల రూపాయల సోఫా ఉన్నాయి వెరీస్ ఇట్ ఈస్ ట్రూ ఆనెస్ట్గా నేను చెప్తున్నాను నా ఇంట్లో ఐదు రూపాయల సోఫా ఉంది నేను ఎప్పుడూ దేని మీద అయితే కూర్చొని మాట్లాడుతున్నాను సో ద పర్పస్ ఈస్ సో ఎగ్జాక్ట్లీ అది అంటే కొన్ని కానీ కొన్ని మేనేజ్ చేయాలంటే చూడండి మనకి మంచి ఇప్పుడు ఈ సోషల్ మీడియా అయినా మనకి యాప్స్ కావాలన్నా మనకి వర్క్ గురించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలా ఫోన్ అయినా ల్యాప్టాప్ అక్కడ మనం మేనేజ్ చేయాలి అది మనం సేఫ్ చేసుకొని అది తప్పు వేలో కాకుండా మంచి వేలో మనం కొనుక్కోవాలి దిన ఇప్పుడు దానికి ఏది అనవసరం అది ఎందుకు అంటే నాది వే ఆఫ్ థింకింగ్ అది అవును ఓకే ఇది మీరు చిన్నప్పటి నుండి ఇలా ఆలోచించడం ప్రశ్నించడం ప్రశ్నించడంతో మీతో పాటు ఎదుగుతూ ఈ ఆలోచన విధానం ఇదే జీవితంలో భాగమైంది అంతేకాకుండా మరి మీకు మీరు అసలు సెంటర్ ఫర్ ఎన్వార్న్మెంట్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్ వెళ్ళడం అక్కడ నెహ్రూ ఫెలోషిప్తో మీరు వన్ ఇయర్ స్కాలర్షిప్ తీసుకొని అక్కడ ట్రైనింగ్ అవ్వడం ఈ అనుభవాలు ఎలా మీకు ఇంకా మీ చిన్నప్పటి నుంచి ఉండే ఆలోచన సరళిని ఆలోచన విధానాన్ని ఎలా ప్రభావితం చేసిందంటారు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అక్కడ నేను అలాగా టీవీలో చేరాను అంటే నేను ఎంఎస్డబ్ల్యూ పాస్ అయిన తర్వాత ఆఫ్టర్ కాల్ ఇన్ టర్న్ గా నేను చాలా రోజులు పనిచేసాను క్యాథలిక్ సర్వీసెస్ లో బట్ దయస్ టు పే మీ అ గుడ్ అమౌంట్ అప్పుడు సాలరీ అమౌంట్ కానీ నేను అనుకుంటే నేను అప్పుడు ఆలోచించడానికి ఇక్కడ అంటే ఏజ్ బట్టి నేను ఇంకా నేర్చుకోవాలా ఇంకా చాలా చాలా జగాలు చూడాలా ఒడిస్సా కాపాట్ అంటే చూడండి టూరిస్ట్గా వెళ్ళి చాలా స్టేట్స్ చూసాను కానీ నేర్చుకునే చదువు పర్పస్కి వెళ్ళి చూస్తే అది వేరే వస్తుంది అంటే మన లెన్స్ చేంజ్ చేస్తే మన స్పెక్టికల్స్ లెన్స్ చేస్తే మనకి డిఫరెంట్ వ్యూస్ తెలుస్తాయి డిఫరెంట్ ఫేసెస్ తెలుస్తాయి సో ఇలాగే ఒకసారి మాట్లాడితే సరోజ ఒక సీనియర్ కలిసారు నాకు ఎవరైతే అక్కడ చేశారు సో వాళ్ళన్నారి మీరు అప్లై చేయండి సో నా టాపిక్ బాగా గుర్తుంది రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ అని ఒక ఎస్ఏ అంటే బిఫోర్ అప్లికేషన్ మీరు చేయాలి సో నేను కూర్చొని రాకారా కూర్చొని రాస్తాను సో దాట్ ఎవ్రీథింగ్ ఐ రిలేటెడ్ విత్ ఎన్వైర్న్మెంట్ అక్కడ ఆ కమ్యూనికేషన్ డెవలప్మెంట్లో సో ఐ గాట్ సిలెక్టెడ్ సో అక్కడికి వెళ్ళి సో కానీ మా ఇంట్లో నా తెలుసు కదా ఇరవై సంవత్సరాలు అయిపోతే ఆడపిల్ల అందరికీ చిన్న అందరికి పెళ్ళి నీకు పెళ్లి చేసి వెయ్యాలా సో యూనో వగైరా వగైరా ఉంటాయి కదా మనకి ఇండియన్ ఫ్యామిలీ అంటే డికి వెళ్ళు సో నేను ఎయిటీన్ మంది నుంచి అక్కడ రిమెంబర్ ఎయిటీన్ అట్ దీ దట్ బ్యాచ్ నైన్టీ బ్యాచ్ అక్కడికి ఎయిటీన్ మంది నుంచి ఒకడైతే డ్రాప్ అయిపోయారు సమ్ ప్రాబ్లం సో ఐ వాజ్ ఓన్లీ వన్ హు ట్రావెల్డ్ ఎ లోన్ సో అక్కడప్పుడు ట్రైన్స్ లేకుండా సో నేను ఒక దగ్గర రాత్రికి వెళ్ళి ఒక ఝర్స్ కూడా ఒక బోర్డర్ ఉంది అక్కడ బస్ అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ లో వెళ్ళి అక్కడికి చేరి సో ప్లస్ అక్కడ హాస్టల్లోనే నాకు అతుల్ ఫస్ట్ టైం అన్నారు నువ్వు ఒక్కడతోనే ఎప్పుడు ఉండగలవా అని నేను ఉండిపోతాను అన్నాను సో హాస్టల్ లోనా దట్ క్వార్టర్స్ లోనే ఐ వాస్ ఓన్లీ వన్ ఫర్ ద ఫస్ట్ టూ నైట్ ఐ గెస్ట్ సో యూనో అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది చూడండి నేను అప్పుడు పనిచేసేదాన్ని టూర్స్ కి వెళ్ళి దాన్ను ఈవెన్ ఐ వాస్ వెరీ యంగ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ లో అని కానీ స్టిల్ ఐమ్ సేయింగ్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ కి మీకు అలాగ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ కి అతుల్ భాయ్ అలా అడుగుతారు నువ్వు ఒక్కరితో ఉండగలవా ఎప్పుడైనా ఉండినావా సో వాట్ ఎవర్ అప్పుడుకి వెళ్ళి అక్కడ నేర్చుకొని అందరూ వచ్చి అందరూ కలిసి వచ్చేవారు తల్లిదండ్రులతో వచ్చేవారు నేను అనుకున్న దానికి వీళ్ళందరూ ఎంత పెద్ద వచ్చి కూడా వై దే ఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ గార్డియన్స్ సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఏమంటే మేము ఇంటర్ బయ్యలో అందరూ అనేవచ్చు చాలా కష్టం ఈ కోర్స్ చేయలేవు చాలా మంది బీచ్ లోనే అంటే మిడ్ లోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీరు చేయగలదా లేదా ఇప్పుడు చాలా కష్టం మీకు ఇంట్లో ఎన్ని బర్డన్స్ ఉన్నాయి అని నేను నేను అనుకున్న లేటెస్ట్ చెక్ దిస్ ఛాలెంజ్ ఏంటి ఎంత పెద్ద కదా మనం చేయలేము ఇట్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్ సో చాలా అంటే నాకు ఇంటర్వ్యూలోనే ఐ రిమెంబర్ అతుల్ భాయ్ ఈ శంత్ అని అనంత అని ఇద్దరు ఎంత గడిపించారంటే కెన్ యూ డూట్ ఇట్స్ వెరీ ఇగరేజ్ ఏంట్రీ ఇగరేజ్ ట్రైనింగ్ అనుకునేది సో అక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే కనెక్ట్ టు కనెక్ట్ చేయడానికి కూడా టైం పట్టింది బికాస్ యూనో డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ కల్చర్ అండ్ ఎన్వైరాన్మెంట్ కూడా ఎడ్యుకేషన్ ఎన్వైరాన్మెంట్ కూడా డిఫరెంట్ గానీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఐ పిక్అప్ సో యూనో అందరికి చాలా ఆలోచన ఏంటంటే ఎన్వైర్న్మెంట్ అంటే ఇట్ విల్ బిరేట్ సైంటిఫిక్ యునో టెక్నికల్ అది అంటే చాలా ఒకటి బయోడైవర్సిటీ ఇట్స్ నాట్ దాట్ అన్ని ఈవెంట్ చూస్తే దానితో మీరు లింక్ చేసుకుని హౌ యున్ డెవలప్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటే అభిప్రాయం కూడా మీరు కొన్ని వస్తువులకి చేంజ్ చేసుకోవాలి అంటే పర్సెప్షన్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి టీలో అంటే అది చాలా స్ట్రాంగ్ చేసింది ఏంటి స్ట్రాంగ్ చేసింది దీస్ అ డిఫరెంట్ వ్యూ ఆల్వేస్ ద Eight, eight different views for For a a a particular thing. Forgetting, philosopher. ర్టిక్యులర్ థింగ్ ఫర్ గెంగ పర్టిక్యులర్ ఇష్యూ ఆర్ ఫర్ ఎనీథింగ్ దిఫరెంట్ వ్యూస్ అది నాకు చాలా అర్థమైంది ఈ లో అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ట కూడా చాలా టఫ్ టూర్స్ ఇవి అవి అంటే ఫిల్డ్ టూర్స్ గానీ డిఫరెంట్ ఇష్యూస్ కి టు అండర్స్టాండ్ చేయడానికి అంటే ఇట్ హాస్ గివెన్ మీ ద హోరైజన్స్ అంటే చాలా range of, of issues. Starting from, you know, uh, from the mangrove forest to the geer forest. There is a culture, there is a lifestyle, there is a gramastra, there is a deal. There is a lot of strong and maybe there is a lot of frustration. There is a lot of frustration here and there is a lot of frustration. So I want to say, you have a lot of frustration. It's self-learning. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ గురించి వెళ్ళండి మీరు అక్కడికి అదేంటంటే అక్కడ చాలా డిస్టర్బ్ చేస్తారు వర్క్ లర్నింగ్ అట్మాస్ఫియర్కి నేను అక్కడి నుంచి వెరైటీ ఆఫ్ స్కిల్స్ నాకు వచ్చాయి ఏంటంటే ట్రైనింగ్ స్కిల్స్ డెవలపింగ్ కమ్యూనికేషన్ మెటీరియల్స్ స్కిల్స్ ఇవి ఆటోమేటిక్లీ మీకు అక్కడికి వెళ్తే జెన్యున్ గా మీరు పనిచేస్తానంటే దెర్ ఈస్ నో డర్త్ ఆఫ్ రిసోర్సెస్ మేబీ నా జాబ్ ఈజ్ డిఫరెంట్ నేను గ్రామస్తులతో వెళ్లి కలిసి అడ్వకేసీ చేసి సామాజిక పరిశోధన సోషల్ ఆడిట్ చేసి సోషల్ అకౌంటబిలిటీ చేసి నాది సోషల్ ఆడిట్ లో ఉన్నారు కదా ఎన్ని సంవత్సరాల పాటు అనుభవం గురించి చెప్పండి రాష్ట్రీయ ఉపాధి హామీ పథకంలో నరేగ యాక్ట్ లో సోషల్ ఆడిట్ సామాజిక పరిశోధన ఇంట్రొడ్యూస్ అయింది టూ థౌజండ్ ఫైవ్ లో రెండు వేల ఎనిమిదిలోన నేను ఎన్ఆర్డితో ఇప్పుడైతే పైలట్గా ఆరంభైందో ఒడిశాలోన ఇంకా చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాల్లోన అప్పుడు ట్రైనింగ్ తో సహా అప్పుడు అంటే కొత్తగా నేర్చుకుంటున్నావు కదా అలాగా ఏంటి అవుతుందో అని నేను నేను కొంతమంది టీమ్ మెంబర్స్ ఇరవై మంది తోటి మేము ఒడిశాలో మూడు గ్రామస్తులు సోషల్ ఆడిట్ లో ఎలా పాల్గొనే వాళ్ళు వాళ్ళకి అంతకు సమాచారం లేకపోవచ్చు సోషల్ ఆడిట్ గురించి మీ గ్రామాల్లో సోషల్ ఆడిట్ గురించి ప్రచారం చేశాక వాళ్లలో ఎలాంటి మార్పు వచ్చింది గ్రామస్తు మీ అనుభవాలు ఎవరు గ్రామస్తుల దగ్గరికి మీ రికార్డ్స్ చూడండి మీకు ఎంత డబ్బులు దొరికాయి అనే ఎప్పుడు అవ్వలేదు సో ఫస్ట్ టైం ఒక టీం వచ్చి చెప్పడం వల్ల వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది గ్రామస్తు అంటే విలేజెస్ అందరికీ కి సొంతంగా చెప్తున్నారా లేదా డ్రామా చేస్తున్నారా సో నేను అప్పుడు పిహెచ్డి జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోను నేను ఎప్పుడు వెళ్ళాను అంటే చాలా నక్సల్ ఎఫెక్టెడ్ బ్లాక్స్ ఉన్నాయి కురాపట్లో అక్కడికి వెళ్ళి మేము ఆరంభించినప్పుడు రెండు రోజులు నేను ఆ విలేజ్లోన ఆ పంచాయత్ ఆఫీస్లో పడుకున్నాను రాత్ర అప్పుడు చాలామంది వచ్చి మాతో మాట్లాడేవారు ఇది నిజంగా అవుతుందా లేదా లేకపోతే మీరు ఒకసారి చేసి వెళ్ళిపోతారా అని చూడండి దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ ఈస్ నేను చాలా కనెక్ట్ చేశాను అంటే మనుషులు ప్రశ్నలు వేస్తున్నారు ఇట్స్ ఇంపార్టెంట్ కి అది చాలా ముఖ్యమైన విషయం ఇది కి మనుషులు వచ్చి మీకు అడుగుతున్నారు ఇది అవుతుందా లేదా ఇది నిజమా కాదా నాకు ఇలా దొరికిందా నా పేరు మీద ఎంత డబ్బులు వచ్చాయో నేను ఎన్ని రోజులు ఎంత పనిచేసానా నాకు ఇంత డబ్బులు కావాలా నా పేరే ఇది ఉందా అంటే ఇవన్నీ చూడండి చిన్న చిన్నవి ఆరంభించి టూ థౌజండ్ ఎయిట్లో ఆరంభేయ్యి అప్పుడు అయితే అది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చాలా చక్కగా తీసుకున్నారు అంటే చాలా పాజిటివ్గా అందరూ అనుభవించారు కానీ దానిలో రే లేటర్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ టూ థౌజండ్ ట్వెల్వ్ అయిపోయింది ఏమంటే ఒక యూనిట్ సెట్అప్ అయ్యి ఒక కంప్లీట్ సిస్టమ్ సెట్అప్ అయినప్పుడు ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో చూడండి టైమ్ గ్యాప్ చాలా ఇంపార్టెంట్ మనకి అంటే ఇవాళ రేపు ఏదైనా చేయాలంటే చాలా వేరే చేయాలి ఒక ఆరు నెలలు రెండు రోజులు లేట్ అయిపోయినా లేట్ సో ఇది నాలుగు సంవత్సరాల్లోన మన ఒడిసాలో ముఖ్యంగా ఒడిసా సందర్భంలో ఏంటైందంటే కొంచెం లేట్ అయిపోయింది కానీ రెండు వేల ప తర్వాత అది మళ్ళీ పికప్ అయింది టూ థౌజండ్ టెన్లోన ఐసిడిఎస్కి కూడా మేము ఒకే పైలట్ అది ఫస్ట్ ఫస్ట్ నోరిస్తా ఐసిడిఎస్లో సోషల్ ఆడిట్ చేస్తాము ఒకే పంచాయత్ లమ్తాపూర్ బ్లాక్ సో చాలా మంది అన్నారుకి అనురాధ కాని నా హస్బెండ్ విద్యుత్ వీళ్ళందరు టీమ్ మెంబర్స్ ఒట్టి నక్సల్ ఎఫెక్టెడ్లోనే చేస్తారు వీళ్ళకి నక్సలతో లింక్ ఉందో ఏంటో అని అది చాలా ప్రమాదం అని అది అయింది ప్లస్ దర్ చాలా స్టోరీస్ కుక్అప్ అయ్యాయి పేపర్లో వచ్చింది అవన్నీ ఎక్సలెక్ట్ మూమెంట్ లో నేను పిఎస్సి చేశాను అందరూ అనుకునే లింక్ ఉండి వీళ్ళందరూ నెఫ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో చేస్తారు కూరపూటైనా మల్కాన్ గిరి అయినా కళా అది సబ్స్క్రైడ్ అయిపోయిన తర్వాత నేను ఫార్మల్లీగా ఆరం చేత కన్సల్టెంట్ గా పనిచేయడం సో నా స్కోప్ కూడా చాలా పెరిగింది సో నేను చిన్నప్పటి నుంచి అయితే ఏంటి కోరానో కి మనుషులు ఎలా ప్రశ్న అడగాల ఎందుకు అన్ఈక్వల్ ఎందుకు ఉంది మన సొసైటీలోన చాలా పని చేశారు సోషల్ ఆడిట్ అంటే చాలా క్లోజ్ టు మై హార్ట్ అంటారు నేను అంటే ఇది మనుషులకు ఎంపవర్ చేసిన ప్రోసెస్ ఇట్ విల్ ఎంపవర్డ్ ఇట్ విల్ మేక్ స్ట్రాంగ్ అని చాలా పాజిటివ్ స్టూడెంట్స్ నేను నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఎంటైర్ నార్త్ ఈస్ట్ లో నార్త్ ఈస్ట్ లో నేను సెట్అప్ సొసైటీ సెట్అప్ చేశాను మధ్యప్రదేశ్ లో స్పెషల్ ఆడిట్ చేశాను చాలా దగ్గరలో టెస్ట్ ఆడిట్స్ కూడా చేశాను కర్ణాటకలోన సో నాకు అనిపిస్తుంది ఇది చాలా ఎంపవరింగ్ ప్రాసెస్ అందుకే కావాలా నిజం ఏది నిజం ఏది నిజం కాదో ఆ ఫ్యాక్ట్స్ ముందుకు సోషల్ ఆడియడ్కి అంత అపోజిషన్ ఉంది చాలా మంది చాలా సార్లు అటాక్ కూడా ఒడిశా కాగా ఇంకా అక్కడైనా కానీ మనుషులకైతే నేను ఎవరికి జడను ఫస్ట్ అది చాలా క్లియర్ సో నేను జడకుండా చాలా దగ్గర ఎంపీలో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి ఒక దగ్గర చాలా హంగామా అయింది కానీ అక్కడ కూడా అర్థం అని అక్కడి నుంచి కూడా మేము పైనకి వచ్చాము సో నాకు అనిపిస్తుందికి ఇది చాలా మంచి సిస్టమ్ చాలా పాజిటివ్ థింగ్స్ కూడా చూశాను నేను ఇక్కడైతే మనుషులు వచ్చి ప్రశ్న అడగడం ఒక గ్రామ సభలోనా చాలా పేదవాళ్ళు వచ్చి కానీ మీకు అదే మనకు కావాలా వాళ్ళకి వెళ్ళి డబ్బులు కూడా వాపస్ దొరుకుతున్నాయి వాళ్ళకి మేము లాస్ట్ ఇయర్ రైట్స్ ఆఫ్ ద పీపుల్స్ డిజబిలిటీ టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారంగా పైలట్ సోషల్ ఆడిట్ ఫస్ట్ ఇన్ ఇండియా ఆల్సో మేము వన్ బ్లాక్ టోటల్ కురాపూట్లో చేసాము బయపడే బ్లాక్ లో అక్కడ దగ్గర నుంచి డిజబిలిటీ పెన్షన్ ఎవరి నాటికి వికలాంగుల్ పెన్షన్స్ ఉన్నాయి ప్రతి నెల ఇరవై రూపాయలు లాగా లంచం తీసుకుంటాం అతనికి ఆ మనిషి కూడా వచ్చారు మేము అన్నామకి లేదు వీళ్ళందరితో మస్ట్ రావాలా ఎవరైతే అంటే వీళ్ళు దొరుకుతుందో పెన్షనర్స్ వాళ్ళందరికీ గ్రామ అటెండ్ చేయాలి మీరని సో వాళ్ళు అతను వచ్చి చాలా అమాయకంగా లేదు నేను ప్రతి నెల ప్రతి నెల ఇరవై రూపాయలు ఇస్తానని అంటే అక్కడ ఒక వెయ్యి మంది మనుషులు ఉన్నాం చూడండి అయితే ఏం చేద్దామని మేము గ్రామస్తులకు అడిగాం వాళ్ళు ఇంపార్టెంట్ మనకు సోషల్ ఆడిట్లో సో వాళ్ళందరిన లేదు వాళ్ళు రిటర్న్ చేయాలి అక్కడే వాళ్ళకి రిటర్న్ చేయిస్తుంది నాలుగు నెలల డబ్బులు చూడండి ఇది చాలా స్మాల్ చేంజ్ అవ్వచ్చు మనుషులకి ఎయిటీ రూపీస్ ఈజ్ నథింగ్ ఫర్ ఎనీబడి కానీ ఆ ఎయిటీ రూపీస్ ఆ మనిషికి ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ ద పవర్ ఆఫ్ సోషల్ ఆడిట్ అండ్ నేను సోషల్ ఆడిట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికస్ నేనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చనింగ్స్ కి వెతుకుతున్నాను ఎన్ని అది మేబీ ఇట్ హాస్ కమ్ ఇన్ దాట్ లైన్ అందుకే నేను సోషల్ ఆడిట్ మాత్రమే ఇప్పుడు ఉండకపోజ్ సోషల్ ఆడిట్ చేస్తాను సోషల్ ఆడిట్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు గురించి ఒకసారి చెప్పండి ఇప్పుడు ఎందుకు ఇది లోనా స్కీమ్స్ లోనా అన్ని ఎందుకు వచ్చిందంటే ఇట్స్ బేసికలీ ఫర్ పారదర్శిత ట్రాన్స్పరెన్సీ గురించి ఫస్ట్ టైం మన గవర్నమెంట్ ఆలోచించింది ఏంటంటే మనం ఏంటి చేస్తున్నామో అది క్లియర్ గా మనుషుల క్వశ్చన్స్ అడగాల ఏ పన ఫ్యాక్ అంతా ఓపెన్ గా ఉండాలా అండ్ ఏవైనా తప్పులుంటే దాని మీద యాక్షన్ కూడా తీసుకెళ్ళి యాక్షన్ రిపోర్ట్ కూడా మనకి మనుషులకి చేరించాలా ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ఎంపవరింగ్ ప్రాసెస్ ఎందుకంటానంటే ఇట్ గివ్స్ ద పవర్ టు ద పీపుల్ టు ఆస్క్ క్వశ్చన్స్ అంటే మనుషులకి ఆ పవర్ దొరుకుతుంది గ్రామ సభలో అడగిన అకౌంటబుల్ అంటే ఒక సర్కారీ కర్మచారి ఉండాలంటే నువ్వు ఎందుకు పనిచేయట్లేదని ఆ ప్రశ్న అడగాల హక్కు దొరికింది ఎందుకు సోషల్ ఆడిట్ ని ప్రవేశపెట్టారు అండ్ పేసా ఏరియాలో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి గ్రామ సభ ఉన్ని పవర్స్ మనకి గ్రామ సభకి ఏమేంటి క్షమతలు ఉన్నాయో ఏమేమి పవర్స్ ఉన్నాయో అవన్నీ యూటిలైజ్ చేయాలంటే సర్పంచ్ కాల్ చేయాల సోషల్ ఆడిట్ గ్రామ మీటింగ్ కి దట్ గివ్స్ దట్ ఇంపార్టెంట్ సో ఫ్యాక్ట్స్ కి అంత కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ ఫ్యాక్ట్స్ ఉన్నాయో మనకి చూడండి క్లోజ్ డోర్స్ లోనే చాలా పనులు అయ్యేవి ముందున ఏంటో తెలియదు మనుషులకి ఎంత డబ్బులు దొరుకుతున్నా ఏంటో కానీ ఇవంతా వచ్చే ట్రాన్స్పరెన్సీగా విలేజ్ బోర్డ్స్ లో ఇట్స్ వెరీ ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్ ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో డీపెనింగ్ ద డెమోక్రసీ అంటాను నేను బట్ ఇట్ ఇస్ ఇట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఇట్స్ ద ఆఫ్ డెమోక్రసీ అంటాను నేను ద పీపుల్ బై ద పీపుల్ రూ అది పనికి క్లియర్ గా మీరు చూడ చూడగలరు ఏమంటే నేను టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ క్రితం మూడు సంవత్సరాల క్రితం ఈ బొండా ఏరియాలో ఫస్ట్ గ్రామ సభ అది సోషల్ ఆర్డర్ గ్రామ సభ ఎంటైర్ ొండా కమ్యూనిటీకి మన ఆదివాసీ ప్యూటీజెస్ ఉన్నాయి కదా అక్కడైతే టీము ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ డేస్ పనిచేసిన తర్వాత నేను లాస్ట్ టూ డేస్ కి వెళ్ళాను అక్కడ కరెంట్ లేదు చాలా తక్కువ రోజులు ఉంటుంది కరెంట్ అక్కడ రోడ్ కూడా లేదు అంటే ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ హాస్ టు వాక్ అరౌండ్ లెవెన్ కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళి ఒక స్కూల్లో పడుకొని అందరు మా టీంబర్స్ మేడం ఎంత కష్టపడ్డా ఊర్లంతా ఎంత కొండలు నడుచుకొని వెళ్ళాము దిగి మనకి ఎవరైనా మనుషులు వస్తారా లేదా అని సో అగైన్ అయి నేను అన్నాను చూడండి మనం కానీ సరిగ్గా ప్రోసెస్ చేస్తామంటే మనుషులు వస్తారు అండ్ మీకు మీరు చేయరు ఆ రోజు ఆరు మంది వచ్చారు అక్కడికి ఆ పంచాయతీలో తర్వాత రెండు అంగన్వాడీ సెంటర్స్ కొత్తగా తయారయ్యాయి అక్కడ కన్స్ట్రక్ట్ అయ్యాయి టేక్ హోమ్ రేషన్ చూడండి ఈ స్మాల్ వెరీ స్మాల్ చేంజెస్ ఇవి కానీ అది కమ్యూనిటీలో చాలా ఇంపాక్ట్ అవుతుంది మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కి నా పిల్లలకి ఎగ్ గుడ్లు దొరికితే నాకు ఇంకేంటి కావాలా కదా దట్స్ ఇట్స్ రైట్ ఇప్పుడు నేడ్ ఏదైతే మనకి మామూలు భాషలో అంటాం లీగల్ వర్డ్లో అది ఇట్ బికమ్స్ రైట్ సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు కానీ ప్రాసెస్ కరెక్ట్ కరెక్ట్ చేసేటట్టు సోషల్ చాలా ఇంపాక్ట్ ఉంది అండ్ దాని దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది బొండా అయినా ఈవెన్ అస్సాంలో కూడా చూసాను నాగాలాండ్లో చూసాను మేఘాలయలో చూసాను చాలా దగ్గర నేను చూశాను కానీ ప్రాసెస్ సరిగ్గా ఉంటే అక్కడ చూడండి మనం ఎప్పుడు అంటాం గవర్నమెంట్లో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళందరూ మంచి వాళ్ళు అది కాదు గవర్నమెంట్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు వాళ్ళకి కానీ అర్థం చెప్తే చాలా బాగా వచ్చే వింటారు అని చాలా దిస్ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి ప్రజా భాగస్వామ్యంతో గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అసలు నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా ఏదైతే లెక్కల్లో చూపిస్తున్నారో ఆ దాని ప్రకారం అక్కడ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ప్రజలు స్వయంగా చెక్ చేస్తారు కదా ఈ సోషల్ ఆడిట్ లో అవును ఇది ఇది ఇప్పుడు మనం అందరూ అంటాం కదా తెలియదు మన డబ్బులు మన లెక్కలని నేనంటే మన ఒక్కటి డబ్బులే కాదు మన స్కీమ్స్ మన డబ్బులు మన రైట్స్ అన్నీ మనకు లెక్కలు కావాలి అంటే ఉదాహరణకి నేను ఎందుకు సోషల్ ఆడిట్ పైన ఎక్కువ మనలో ఫోకస్ చేయబోతున్నానంటే చాలా మందికి సోషల్ ఆడిట్ అంటే తెలియదు అనమాట సోషల్ ఆడిట్లో ఏం చేస్తారు ఏంటి ముఖ్యంగా మనం యూత్ కనుక ఈ సందేశాన్ని ఇచ్చినట్టయితే సోషల్ ఆడిట్ గురించి వాళ్ళు కూడా వాలంటీరింగ్ చేస్తూ గ్రామాల్లో గ్రామస్తులకి లేదు వాళ్లే స్వయంగా సోషల్ ఆడిట్ లో పాల్గొనేలాగా మనం ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయొచ్చు అనుకుంటా ఉన్నాను మన విలేజ్ లో రేషన్ షాప్ ఉందనుకోండి ఆ రేషన్ షాప్ కి గవర్నమెంట్ సరుకులు ఎప్పుడు సప్లై చేసింది ఏ ఏ సరుకులు అంటే ఉదాహరణ బియ్యం ఎన్ని కేజీలు ఎన్ని బస్తాలు వచ్చాయి చక్కెర ఎంత వచ్చింది గోధుమ ఎంత వచ్చింది మిగతా నిత్యావసరాలు ఎన్నెన్ని వచ్చాయి ఎంత క్వాంటిటీ వచ్చింది ఇవన్నీ ఎన్ని కుటుంబాలకి వీళ్ళు ఇచ్చారు అవన్నీ రాసి పెట్టాలి అవన్నీ రాసి కనబడ్డాల ఏంటే అక్కడ ఆ షాప్ దగ్గర ముందు అవని రాసి ఉండాలి మనకంటే క్లియర్ గా తెలుస్తుంది చూడగలకి ఎన్ని మనకి స్టాక్ ఎంత ఉంది ఎంత మంది దొరుకుతున్నారు నా పేరు కూడా ఉంది నా పేరు అగేన్స్ట్ గా నాకు మూడు కేజీలో రెండు కేజీలో దొరకాలా దొరికిందా ఈ మన ఇప్పుడు నాకు దొరకలేదు నా పేరు లిస్ట్ లో ఉంది కానీ ఆ లిస్ట్ లో ఇచ్చేసినట్టుంది కానీ నాకు దొరకలేదు అలాంటప్పుడు ఏం చెయ్యాలి అవి దాని తర్వాత దానికి మనం హిసాబు పెట్టాలా ఇప్పుడు చూడండి మనం ఇంటింటికి వెళ్ళి ఎప్పుడైతే డోర్ టు డోర్ వెరిఫికేషన్ అంటాము మనం ఇంటింటికెళ్ళి మనం ఇప్పుడు వెరిఫై చేస్తాము నేను దొరికిందా లేదా అండ్ అక్కడ మేము సోషల్ ఆర్డర్లో ఏంటి చేస్తామంటే నీకు అప్పుడు సపోజ్ దొరకలేదా ఎవరికో పెన్షన్ దొరకలేదా బియ్యం దొరకలేదా లేకపోతే రాషన్ దొరకలేదా ఏవైనా ఎండిఎం ఫుడ్ అయినా ఏదైనా మనం అక్కడేమో వాళ్ళ దగ్గర ఆ నెంబర్తో సహా నేమ్తో ఆ పేరు అన్నీ ఆ పేరు ఇంటి నెంబర్ అంతా మేమేమో ఒక టెస్టిమోనియా అంటాం అది ప్రిపేర్ చేస్తాం ఆ టెస్టిమోనియల్స్ కి గ్రామ సభలోనూ మేము అవన్నీ కలిపి వాళ్ళేమో రీడౌట్ చేస్తారు అంటే ఆ రీడౌట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ గా వ్యక్తి అక్కడ ఉండాలి వాళ్ళు చెప్పాలితో వాళ్ళకి ఒక ప్యానల్ ఉంటుంది మనకి సోషల్ ఆడిట్ లో వాళ్ళు వెంటనే డిసైడ్ చేస్తారు చూడండి ఒక సోషల్ ఆడిట్ లో చాలా ఇష్యూస్ అలాగొస్తాయి ఎవరికి బియ్యం దరికిందా తక్కువ దరికిందా ఎక్కువ దొరికిందా పేరు కట్ అయిపోయిందా చాలా రకాల ఇష్యూస్ దొరుకుతాయి ఆ ఇష్యూస్ అన్ని డిస్కషన్ చేసిన తర్వాత గ్రామస్వామి ముందున అంటే తెలుస్తుందికి గ్రామస్తులు కూడా మనుషులు కూడా తెలుస్తుందికి ఓ ఇన్ని రకాల ఇష్యూస్ కూడా వస్తాయి కొంత కాగితాలు లేవు ఆధార్ లేదు చాలా వస్తువులు చాలా ప్రకారం ఇష్యూలు వస్తాయి మనకి ఆ ఇష్యూస్ అన్నీ చదివితే అక్కడ ఉన్ని ముఖ్య ఎవరైతే ఆబ్జర్వర్గా ఉంటారో వాళ్ళు మనకి యాక్షన్ చేసుకుంటారు అది మనకి ముఖ్యమైన విషయం కానీ ఇప్పుడు ఏంటవుతుందంటే మెయిన్గా ఛాలెంజెస్గా ఏంటవుతుందంటే సపోజ్ చూడండి అన్నిటికీ కరప్షన్ ఉంది మనకి ఎవరికైతే బియ్యం దొరకలేదా అంటే నువ్వు గ్రామ సభలో వస్తే చూడు నీకు నీకు నీ పని ఏంటవుతుందా అని చాలామంది జడిపిస్తారు కూడా అవి కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి మనకి కానీ అప్పుడు మనకి అప్పుడేంటంటే ఆ టీం ఏంటి చెప్పాలంటే లేదమ్మా నువ్వు జడక భయపడక నీది హక్కుంది నువ్వు గ్రామసభ మెంబరు అంటే ఈ గ్రామ సభలోన నువ్వే వెళ్ళి చెప్పగలవు అని ఆ కాన్ఫిడెన్సే ఇవ్వాలి అది బేసికలీ అది కొన్ని జాగా ధరలో మిస్ అవుతుంది సో ఎవరైతే మన యూత్గా వాలంటీర్స్గా పనిచేస్తామంటున్నామో వాళ్ళకైతే బేసికలీ దే హావ్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ఆళ్ళ కానీ ఈ రకంగా ఎడ్యుకేషన్ చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే మనుషులు వస్తారు నేను రెండు రకాల విష చూస్తున్నాను కొంతమంది మనుషులు కాన్ఫిడెన్స్గా వచ్చిన్నారు కొంతమందికి జడ్స్పై కూడా రాలేదు ఇది కూడా జరిగింది నాకు సో కానీ ఇట్ డిపెండ్స్ అంటే ఎప్పుడుగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ దొరికిపోతుందని కాదు స్లోగా ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్ చూడండి ఒక్కసారి వెళ్తారు ఫస్ట్ రౌండ్ అవుతుంది సెకండ్ రౌండ్ థర్డ్ ఫోర్త్ తర్వాత నుంచి మనుషులు మీకు స్టార్ట్ చేస్తారు అంటే బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఓహో ఇళ్ళ సరిగ్గా మనుషులు ప్రతి ఆర్డర్లకు వచ్చి అడుగుతున్నారు మనకి అంటే ఏదైనా ఉంది సో కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సోషల్ ఆడిట్ అది నేను దట్స్ వాట్ ఐ వాంట్ సో సోషల్ ఆడిట్ లో కేవలం రేషన్ షాప్లే కాకుండా పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి కదా ఆ ఇరవై తొమ్మిది అంశాల్లో ఏ అంశం పైన కూడా చేయచ్చు ఎస్ అవును అవును రెండు వేల రెండులోనా మనం ఢెంకానలోనా నేను ఆ పేరు మర్చిపోతున్నాను సర్పంచ్ అప్పుడు సోషల్ ఆర్డర్ అనేవి రూల్ లేకుండేది ఆ సర్పంచ్ ఏంటన్నారంటే నా డ్యూటీ అన్ నా డబ్బులు వచ్చిన డబ్బులు ఖర్చు డబ్బులు అంతా నేను ఓపెన్ చేస్తాను అతను ఫస్ట్ టైం చేశారు ఓపెన్ ఒడిశాలో సో నేనే చెప్తానంటే పంచాయత్కి ఆ సర్పంచ్ ఏం చేశారంటే కంప్లీట్ అన్ని పేపర్స్ ఏ న్యూస్ పేపర్ ఏంటి డబ్బులు వచ్చాయి అన్ని స్కీమ్స్ ప్రకారం ఏమో వాళ్ళు ఓపెన్ చేసి నా ప్రజలకు తెలియాలా నా గ్రామ గ్రామస్తులందరూ తెలియాలి నా పంచాయతీ ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరూ తెలియాలా మనుషులందరూ తెలియాలని ఓపెన్ చేశారు సో దట్స్ అ వెరీ గుడ్ స్టెప్ అంటే Mm. And it will give you more confidence and, you know, believe in the process. So, any aham mm. uh, shalik, mining any leads to it, that's what they can do. If we have a double collection in the market, that's what they can do. So, the power is the power. If you go on the road, if you go on the road, if you go on the road, you can go on the road, you can go on the road, you can go on the road, ఆ రోడ్డు ఎంత మందంగా వేస్తామన్నారు ఎంత వేశారు ఎట్లా వేశారు కాంక్రీట్ రోడ్డు తార్ రోడ్డా ఎట్లా వేసారు ప్లస్ ఆ రోడ్ ఆ క్వాలిటీ క్వాలిటీ రోడ్ ఎంతమందికి ఉపయోగం వస్తుందో రోడ్ చూసాను ఆ రోడ్డు దేనికి వేసారా అని అడిగాను ప్రశ్న ఏమంటే చాలా ఇన్ఫ్లూయెన్షియల్ ఎవరైతే ఒక చాలా పవర్ఫుల్ మన వ్యక్తి ఎవరో వాళ్ళు అతని ట్రక్కి రోడ్ వేసేసారు సో అఫ్ కోర్స్ అంతతో రికవరీ అయిందో అది వేరే సంగతి అంటే ఈ రోడ్ అంటే అది ఒకటే కాదు చెరువు అంటే అంతమందికి మనకి బెనిఫిట్ అవుతుందా లేదా లేకపోతే ఒకటి గా అవుతుందా సర్పంచ్ వైఫ్ కి అవుతుందా ఇప్పుడు చూడండి మనకి అది ఒరిజినల్ గా ఏవైతే కమ్యూనిటీ ల్యాండ్స్ ఉన్నాయో కమ్యూనిటీ కి సంబంధించిన ఆస్తులు ఉంటాయి కదా ఊరందరికీ చెందుతాయి కదా రీసోర్సెస్ ఆ రీసోర్సెస్ లో కనుక వాడుతున్నట్టు అయితే అందరికీ చెందుతుంది అది కదా ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి మనకి కొంచెం వ్యక్తిగతలున్నాయి వ్యక్తిగత కొన్ని కమ్యూనిటీగా పని గ్రామానికి ఉంటాయి కొన్ని కేవలం వ్యక్తులకే సంబంధం ఉంటాయి వ్యక్తులకు చెందిన ఆస్తులు గ్రామ ఉంటుంది కదా అదంతా ఉమ్మడి ఆస్తి అవుతుంది కదా ఉదాహరణ చెరువులు కానివ్వండి దేవాలయాలు కానివ్వండి స్కూల్ కానివ్వండి అక్కడ ఉండే పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి అది హామన్ రోడ్స్ ఇట్లాంటివన్నీ ఇవన్నిటికి కూడా ఎంత ఖర్చు అయింది ఏంటి ఎట్లా వచ్చింది నిధులు ఎంత వచ్చాయి ఎంత ఖర్చు అయింది ఇవన్నీ కూడా ప్రజలు సోషల్ ఆడిట్ లో కేవలం ప్రశ్నించడమే కాకుండా సోషల్ ఆడిట్ అయ్యాక యాక్షన్ టేకన్ రిపోర్ట్ అంటాం అంటే ఎన్ని ఇష్యూస్ వచ్చాయో మీకు ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ అది పదిహేను రోజుల లోపల అంటే రూల్ చెప్తుంది పదిహేను రోజుల లోపల వచ్చి గ్రామస్తుల మన కమిటీ ఉంది కదా ఆ కమిటీకి చేరాలా అది కూడా నోటీస్ బోర్డులో అంటే పెట్టాలా సో దట్ అందరి వెళ్ళి చోటు చూసుకోవాలి అది చూడండి ఇప్పుడు నేను కంప్లీట్గా చెప్పడానికి నేను అంటే టు బి ఐ క్యాన్ బి సో అప్ టు మిస్టేక్ అవుతుందని కానీ చాలా దగ్గ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వారు అవుతుంది ఆ పని ఇది చాలా కొంచెం ఛాలెంజింగ్ పని కష్టం పని కాబట్టి చాలాసార్లు మనుషులు ఏంటంటే కొన్నిసార్లు టీము ఒక రెండుసార్లు అయిపోయి తర్వాత స్టేడియో టైప్గా అయిపోతుంది సోషల్ ఆడిట్ యూనిట్స్కి కూడా కొత్త కొత్త వాలంటీర్స్ వచ్చిగానే విలేజెస్ కి పనిచేస్తారు అంటే చూడండి కొంతమందికి ఒక ఐదు సాయి ఫోర్ ఫైవ్ రౌండ్స్ చేసిన తర్వాత మోటివేషన్ మీకు ఈ సోషల్ ఆడిటింగ్ లో మీరు భాగం తీసుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా వాళ్ళ సాధికారత ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తూ ఉన్నారు మీకు ఈ అనుభవం ఎలా అనిపిస్తుంటు ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు ఇప్పుడుకి ఏమీ కంప్లైంట్ లేదు చాలా ఏరియా ఇష్యూస్ ఉన్నాయి చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది చాలా ఏరియాస్లోన సో నాకేం కంప్లైంట్ లేదు ఇది చాలామంది నెగిటివ్గా చెప్తారు కానీ నేను ఎప్పుడు నెగిటివ్గా చెప్పాను అంటే నేను ఎప్పటికొచ్చి అందరికీ అందరు ఐడియాస్ కానీ తీసుకుంటుంటే సోషల్ ఆర్డిట్ చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పటికీ నా అనుభవం చాలా ఇట్స్ వెరీ ఎంపవరింగ్ ఫర్ మీ ఆల్సో నా అనుభవం చాలా మంచిది ఇట్స్ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ నాది సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ అంటే ఇన్సిడెంట్స్ డీల్ చేసేసి దట్ హ్యాస్ మేడ్ మీ మోర్ స్ట్రాంగ్ అని అంటుంది ఇప్పుడు రోజు ఒడిశా గవర్నమెంట్ తో ట్రైనింగ్ చేస్తున్నాను చేస్తున్నాను దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ వ్యక్తిగత దాడులు కూడా జరుగుతాయి కదా భౌతిక దాడులు ఆ దాడులు కూడా అనుకొని సోషల్ ఆడిట్ లో వెళ్ళేటప్పుడు థ్రెటన్ గా ఫీల్ అవుతారు కానీ అదొక మంచి ప్రయత్నం ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఇది జరుగుతుంది అని ఎదుటి వాళ్ళు అనుకోరు కాబట్టి ఈ భౌతిక దాడులు చూడండి భౌతిక దాడులు వస్తాయి బారియర్స్ వస్తాయి మనకి కానీ నాకు అనిపి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పటికొచ్చి మీరు చూడండి కొంత సోషల్ ఆడిటర్స్ నేను ఇంతమందికి ఎన్ని ఎన్ని అంటే వెయ్యి లక్షల్లో సోషల్ ఆడిటర్స్ చూసాను కదా స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ మండల్ విలేజ్కి బట్టి వెరైటీ డిఫరెంట్ లెవెల్స్లో చూశాను కాబట్టి కొంతమంది ఏంటో అనుకుంటారంటే నేను సోషల్ ఆడిటరు నాకు పవర్ దొరికిపోయింది సో నేను కొంచెం వెళ్ళి టెంపరీగా మాట్లాడతాను అది మంచిది కాదు అలాగైతే అంటే అలా ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు సరి ఎప్పుడైతే ఫేస్ అయ్యారు అది మాత్రం నిజంగా అది కూడా నేను చూసేదాన్ని సో చూడండి కొన్ని రకాలు వస్తాయి మనకి ఇన్ఫర్మేషన్ దొరకదు కొన్ని ప్రా అంటే గవర్నమెంట్లో కాపరేషన్ ఉండదు ఈ రకాలు కొంచెం వస్తాయి కానీ థ్రెటన్ అంటే అంత వచ్చి మీకు డరికి పాయడం నాకు అనిపిస్తుంది కొన్ని స్టోరీస్ కూడా కుక్ అవుతాయని నేను ఎంత పెద్ద పని చేసేస్తున్నాను అని అనిపిస్తుంది కానీ చూడండి నక్సల్ ఏరియాజ్లో పని చేసి నేను నాగాల్యాండ్ నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఉన్నాను నాగాల్యాండ్లోనూ చాలా ఎక్స్ట్రిమెంట్స్ కూడా ఫేస్ చేశాను నేను అస్సాంలో నేను డైరెక్టర్గా పనిచేసే దాన్ని ఏ త్రావలో అయితే చాలామంది మనుషులు నడుస్తారో అది చాలా ఈజీ వే అవ్వచ్చు మీకు ఏ త్రావైతే కష్టం అక్కడ మీరు ఒక్కడే వెళ్ళాలా కానీ ఒక్కడే వెళ్తారో కానీ వేరే చేరుతారు సో ఈ సోషల్ ఆడియట్ దారి కొంచెం కష్టం కానీ మీరు చేరే వెళ్ళిపోరా మీరు సరిగ్గా దగ్గర చేరుతారు గ్రామస్థులలో నాకు ఇప్పుడు వచ్చి ఫోన్ చేస్తారు సో యూ డోంట్ నీడ్ ద పోస్ట్ ఫర్ టు డూ వర్క్ చేయాలంటే చాలా బాగుంది అనురాధ మీ సోషల్ ఆడిట్ అనుభవం వందని మీ జీవితంలో మీ చిన్నప్పుడు ఏమనుకున్నారో ఆ ప్రశ్నించే తత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సోషల్ ఆడిట్ రూపంలో దాన్ని స్ట్రెంగ్తన్ చేసి మీ అనుభవాల్ని జోడించి సోషల్ ఆడిట్ ద్వారా గ్రామస్తులలో ధైర్యాన్ని నూర్పోతు వాళ్ళల్లో చైతన్యంతో పాటుగా ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తున్నందుకు మీరు అభినందనీయులు చూడండి ఇప్పుడు వాలంటీర్స్గా మీరు అన్నారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ నేను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్ప్రెడ్తో కూడా అంటే కమ్యూనిటీ వాలంటీర్స్ తో సమీఖ్యా సాథి అంటాం సమీఖ్యా సాథి అంటే సమీఖ్యా ఇది ఆడిట్ Uh, saathi is uh, a companion or friend okay the people who are friends to the people hein? audit friends kind of thing ante village lo panchesina volunteers saru aalekemo tweet cheyadam nerpincham so it's very simple you have a smartphone because andar daggi smartphone ipudu undi ipudu idi youth ki chala panchestundi meer chusara oka oka village lo okad dorakled they immediately tweet and it works ante alanti sarada didi alante rakka nen tweet chestesena టూ డేస్లో మాకు రిప్లై వచ్చింది పని అయిపోయింది అని దాట్ ఫోట్ సోషల్ ఆడిట్ ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ సోషల్ ఆడిట్ మీరు సోషల్ ఆడిట్ అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టాలా వెళ్ళాలా టీము వెళ్ళక్కడ అది కూడా కాదు ఇది కూడా సోషల్ ఆడిట్ కదా టెక్నాలజీ ఎస్ ఇన్ఫర్మేషన్ డిస్కమినేషన్ అంటే నేను ఎంతమంది మేము ఇప్పుడు ట్వీట్ చేసిన అంటే ఏడు జిల్లాల్లోనూ మేము ఆరంభించిన పని ఎంతమంది ట్వీట్ చేసి మళ్ళీ థ్యాంక్స్ కూడా అంటే నేనంటే పని అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్పండి అక్క మేము థ్యాంక్స్ కూడా చెప్పాము సో ఈజ్ ఆర్ ఆల్ యూత్ హార్డ్లీ నైన్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ చాలా బాగుంది సో యూత్ కూడా వాళ్ళు ఉన్న చోటనే ఉంటూ గ్రామస్తుల్ని కనెక్ట్ చేస్తూ ఏ సమస్య ఉన్నా కానీ అది పై అధికారులకు కానివ్వండి పాలకులకు కానివ్వండి వాళ్ళకి చేర్చేందుకు టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా టెక్నాలజీ యూజ్ చేస్తూ ఈ ఫిర్యాదు చేయడం అనేది మన చేతిలో ఆయుధం అనమాట దాన్ని సరిగ్గా సోషల్ ఆడిట్ ని ఉపయోగించుకున్నట్టయితే గ్రామాల్లో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది ప్రజాభాగస్వామ్యం తప్పనిసరి దీనిలో దాంతో పాటుగా యువకులు పాల్గొన్నట్టయితే తప్పకుండా మార్పు అనేది సమాజంలో వస్తుంది అని దృఢంగా మీతో పాటు నేను కూడా నమ్ముతూ ఉన్నాను మీకు మరిన్ని విజయాలు सो मरी सपोर्ट इंका सोशल आडिट इंका बाग चयी अंका मंदिर चैतन्यवाली इंका शिक्षण कार्यक्रम को स्कूल रेडियो द्वारा अभवाली सोशल आडिटी जीव अभवाल पच्चकूक मोसारी धन्यवाद उन्म థ్యాంక్ యూ ఇన్వైట్ చేసేగా కానీ నేను చెప్పిన మాటలు ఎవరికైతే కొంచెమైనా ఎఫెక్ట్ పడుతుంది కొంచెమైనా ప్రభావం ఉంటే ఐ థింక్ నాకు చాలా మంచిది అండ్ థ్యాంక్ యూ నాకు ఇక్కడ నా మాటలు విన్నాడికి చాలా అంటే లాంగ్ అయిన టైం ఇచ్చి వెళ్ళాడు చాలా చాలా థ్యాంక్స్ నమస్కారం